హిపనిషత్ కథితాథ నిజే హృదయే కలయే విమలం చరణం శంకర దేశి కమే శం కరుణావరుణాలయ పాళయ మాం సాగర దుఃఖ విదూనృదం రచయాఖిల దర్శనతవి శంకరేషిగే శరణం జనతా సుహిత భవిత నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదంకరేషిణం భవే భవాని మే నితరా సమజాయేతసి కౌతుక మమ వారయమోహమ జలధింకరేషికే శం సుతే బహుధాతో భవిత సమదర్శనలా అతిదీనమి పరిపాలయ మాంకరదేశి కమే శం జగతి మవితుం కలితా కలితాకృతయ విచరంతి మహాకశ్చత అయిమాం శ్రురివత్ర విభాసి గురో భవంకరదేషి మే శం గురు పుంగవ పుంగవకేతన సమతామయ తా నహి కుధీ రణాగత వలత నికర దేశిగే శామయా విశదక కలా నచ్చన కంచురో ద్రుతమే విధే కృపాం సహజాభంకరే శంకరే శికా అంటే ఓ ఆచార్య అని అర్థం దారిని చూపువాడా అని అర్థం దేశిక అంటే ఆచార్యుడు దారిని చూపిస్తాడు కదా కాబట్టి దారిని చూపేటువంటి హే శంకర మే శరణం నీవే మాకు శరణము అంటే మేము నీవు చూపించిన జ్ఞానమార్గమునే ఆశ్రయం చేసి జీవిస్తాము అని అభిప్రాయం మిగతా అవన్నీ మరో చూద్దాము ఓం ీరుభ్యో నమ హరిశ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయవత్ శరకశంకర ఓ ఆప్యాయో మమాని వాక్ ప్రాణశ్చక్షు్రోత్రమో బలలింద్రియాణ సర్వాణి సర్వ్రహపనిషదం హం బ్రహ్మ మామా బ్రహ్మ నిరాకరణేస్ తాత్మని నిరే ఉపనిషత్సు ధర్మాయ సుతు ఓం శాంతి శాంతిశాంతి ఓ పతతి ప్రం మన కినేషితతి ప్రాణ ప్రథమ ప్రైతి ప్రాణ ప్రథమ ప్రైతి కనేషిం వాచమిమాం వదీషిం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం క ఉ దోయన ఈ ప్రశ్న ఇదంతా ప్రశ్నలే ఈ చూపుని ఈ వినికిడిని లోపలుండే ఏ ప్రకాశం ఏ ప్రకాశము దేవ ప్రకాశము ఏ ప్రకాశము అలా ప్రకాశుడు అంటే ప్రకాశస్వరూపుడైన ఆత్మచైతన్యము ఏది ప్రేరేపిస్తోంది అని ప్రశ్న ప్రశ్న వెంటనే సమాధానం అక్కర్లా ఆ ప్రశ్నని మీరు భావన చేస్తుండగానే మీ మనస్సు ఆ స్వరూపం ముందు విలీనం అయిపోతుంది ప్రశ్నని భావన చేస్తే చాలు ఆ ప్రశ్న ఎలాంటిదంటే విత్తనం వంటిది విత్తనము దానికి సరైన ఫెక్టైల్ స్థాయిలు ఉండాలే కానీ మట్టి అది స్ప్రౌట్ చేస్తుంది ఆ స్ప్రౌటింగ్లో బోల్డ్ అంత పవర్ ఉంటుంది ఎంత పవర్ ఉంటుందో తెలిసిన విత్తనానికి పైన కాంక్రీట్ స్లాబ్ ఉంటే దాన్ని బ్రేక్ చేసుకుని పైకి వస్తుంది అంత పవర్ ఉంటుంది ఎందుకంటే అది కాంక్రీట్ కాంక్రీట్ స్లాబ్ని చుట్టి పెట్టుకొట్టి బ్రేక్ చేయదు అలాగా ఈ ప్రెసెస్ అప్ కంటిన్యూస్లీ ట్వంటీ ఫోర్ అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది దాంతోటి ఆ ప్రెషర్ కి కాంక్రీట్ స్లాబ్ బ్రేక్ దాంట్లో బయట ఆ రకంగా లోపల ప్రశ్న కేనేషితం పతతి ప్రేషితం మనహ మనస్సు అయితే మనకి ఈ మనస్సు దేని చేత ప్రేరితమై pravattillutunnadi how is it functioning what is it behind that that makes the mind function ane prashna me repudu veskuntaro entane devudu ramudu krishnudu shivudu anna samadhanala ena khala more reply is required the prashna is enough you should stay in the heart appudu adi vitthule that it will work wonders odha antamokku raipothadi ఆ ప్రశ్న అంతా గొప్పది కేనేషితం పతతి ప్రేషితం మన అయితే శంకర భగవత్పాదుల యొక్క అవతారిత మనం చూస్తూ అంటే ఈ ప్రిపేరింగ్ ది గ్రౌండ్ మనం ఏమనుకున్నామంటే మనిషి అంతర్ముఖుడు కావాలి అంతర్ముఖుడు అవ్వాలంటే విరక్తుడు కావాలి విరక్త ప్రత్యేగాత్మ విషయా జిజ్ఞాస ప్రవర్త ఆ విరక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అన్నదాన్ని శంకర భగవత్పాదులు రెండు మంత్రాలలో దాన్ని నిరూపించినారు విరక్తుడు బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి వెళ్ళిపోతాయి ఆ పరాంచి కాని కశ్చిత్ీరవృత్తచక్షు పవర్ లేదు పవర్ లేదు ఆవృత్తచక్షు అంటే బయటికి చూడాలనే దృష్టి పోతుంది బయటే ఉంటుందండి చరక్క హైడ్రీయామే అంటారు ఏముంది దునియా దునియా మే క్యా దునియా ఏ క్యా హె ఏ దునియా ఏ క్యా హె వాట్ ఈస్ దేర్ దునియా మెహఫిల్ అంటారు మెహఫిల్ అంటే ఏంటి అసమ్ గడబిడ సంథింగ్ విల్ బి గోయింగ్ ఆ వాట్ ఈస్ దేర్ ఇప్పుడు అర్జెంట్గా మనం వెళ్ళిపోయి దునియాలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసేవాల్సింది ఏమైనా ఉంటుందా ఏమి ఉండదు ఇప్పుడు ఏదో హడావిడి జరుగుతూ ఉంటుంది దర్ ఈజ్ నథింగ్ ఫర్ అస్ట్ గెట్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ ఉపేక్షాభావం ఎప్పుడైతే మీరు ఆ మనస్సుని దుని జగత్తులో ప్రవర్తనలు చేయడం మానేస్తారో స్వరూపంలో నిలిచిపోతారు ఆవృత్త చిక్షు కాబట్టి అది ఒకటి ఆ తర్వాత జగత్తు ఏడల ఒక విరక్తి కలగాలి విరక్తి వెళ్ళగలుగుతుంది పరీక్ష చేసేవాడికి కలుగుతుంది పరీక్ష చేయాలి పరీక్షలోకా ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తాను పరీక్ష అంటే మన నా పరీక్ష మీకు అనుకూలం అవుతుందేమో చూడండి ఓ కుటుంబం గలరు అతను లోవర్ మిడిల్ క్లాస్ పెద్ద అయినా కొడుకు కోడలు మానవాడు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నాకు భిక్ష తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు అలా వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి ఏదో కూర పబ్బు పులుసు వేసుకుని అందరికి మళ్ళా భోజనం చేస్తారు వాళ్ళు భోజనం కూడా పెడతారు సంస్కృతికి భోజనం పెడుతున్నారంటే మరి వాళ్ళు ఆ మాత్రం సేవాభావం కలవాలే అండ్ దేహవదేలోని ఇష్యూస్ ఏదో కోడళ్ళతో కొడుకులతోటి వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి పిల్లలు చదువులు ఇది ఏది ఈ సంవత్సరం వాళ్ళకు ఉంటుంది దేహావ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేహావ్ దేర్ కంఫర్ట్స్ దేవు ఇంకో ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు కోటీశ్వర్లు కోర్టులో ఉంటాయి వాళ్ళకి పెద్ద ప్యాలెస్లో ఉంటారు ఆయన పెద్ద ఆయన ఆయనకో కొడుకు మళ్ళీ కోడలు మళ్ళీ ఇద్దరు మనములు మళ్ళీ వీళ్ళు భిక్ష పటకొస్తారు ఓకే సిమిలర్గా ఉంటుంది దిక్ష కోటేశ్వరుల గృహం నుంచి వచ్చింది కదా అని మనకి అదేదో స్పెషల్గా ఉండదు ఏ ఏ ఉంటుందండి కూర బొబ్బు పులుసు అదే ఉంటుంది ఐ డోంట్ సి ఎనీథింగ్ స్పెషల్ ఇది కోటేశ్వర్ల నుంచి నుంచి వచ్చింది దేర్ ఫార్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ ఇన్ఫ్యాక్ట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ దిక్ష దేర్ ఇస్ నథింగ్ పర్టికులర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు అయిపోయినా అక్కడ సెటిల్ అయిపోయినా మీకు కోర్టులో ఎందుకు పనికిరావంతిపోయింది కదా గుడు భోజనానికి కోట్లు ఏం చేస్తాయి మనకేది వర్తిస్తుందో వాళ్ళకే అది వర్తిస్తుందో మనకి పెట్టిందే వాళ్ళు తింటారు అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సుఖాలు దుఃఖాలు మళ్ళీ సేమ్ ఉంటాయి అంటే ఏమైంది ది సైకిల్ ఆఫ్ ప్రెషర్ అండ్ పెయిన్ ఆఫ్ ఎ ఇల్లిటరేట్ ఓల్డ్ ఉమన్ అండ్ ద హైలీ ఎడ్యుకేటెడ్ రిచ్ మ్యాన్ అడ్జస్ట్ ద సేమ్ దట్ ఈ ది నా అబ్జర్వేషన్ ఇది The cycle of pleasure and pain is same. A village, a hut, illiterate, old woman is one. And in every way, disadvantaged. That's why the cycle of pleasure and pain is the same. With man, highly, highly educated, very rich, with the cycle of pleasure and pain, very same. But the richness the is not the same. What is it? What is it? What is it? Anyway, this ఎనివే దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ పరీక్ష లోకాన్ కర్మచితాన్ ఈ రిచెస్ కోసం మీరు కర్మలు చేస్తారా యూ డూ కర్మాస్ ఫర్ దిక్ ఆఫ్ సచ్ రిచెస్ విచ్ ఆర్ అబ్సొల్యూట్లీ వర్క్లెస్ సో సమ్ బేసిక్ నీడ్స్ రోటీ కప్పుడ మకాన్ అది కనుక సాటిస్ఫై అయిపోతే ఎనీ ఫర్దర్ ఎఫర్ట్ టు అక్యూములేట్ రిచెస్ ఈజ్ దెస్ట్ పరీక్ష లోకాన్ కర్మచితాన్ మరి అయితే బ్రాహ్మణం నిర్వేదమాయా నిర్వేదము అంటే నిర్వేదము అంటే వైరాగ్యం అని చెప్పచ్చు కానీ నిర్వేద శబ్దానికి నన్ను తెలుగు చేయమంటే నేను హోత అని అర్థం చెప్తాను ఇట్ ఈజ్ ఎ లిటిల్ మోర్ పవర్ఫుల్ దాన్ వైరాగ్య వైరాగ్యం అంటే చాలా జంటిల్ మళ్ళీ వర్డు మరి అసలు హోత పుట్టింది నిర్వేదమాయా హోత పుడుతుంది ఆ పదాన్ని చాలా చిత్రమైన సెన్స్లో వాడారు రామాయణంలో ఎలా వాడారంటే హనుమంతుడికి నిర్వేదం కలిగి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు టోటల్ డిసెన్ డిజెన్ఛాంట్మెంట్ ఇంగ్లీష్లో టోటల్ డిజెన్ఛాంట్మెంట్ కలుగుతుంది రోత పుడుతుంది జగత్ అంటే బతుకు అంటే రోత పుడుతుంది హనుమంతుడికి అలా రోత పుట్టింది ఈ బతుకు వ్యర్థము రోత పుట్టి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు సుందరకాండలో తర్వాత సీతాదేవి దర్శనం అది అది నిర్వేద శబ్దాన్ని అక్కడ వాడతారు అనే నెగిటివ్ సెన్స్ వాడతా అదే నిర్వేదశబ్దాన్ని శృతి అనే పాజిటివ్ సెన్స్ వాడుతుంది ఏమిటంటే రోత బతుకంటే రోత అనే నెగిటివ్ సెన్స్ కాదు ఈ జగత్తు దీని అందరి ధనము సంపదలు భోగములు అంటే ఒక విధమైన రోత నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి తర్వాత స్వర్గాది లోకాలను పొందే కర్మలను చేయుట ఇదంతా కూడా బంధమే నా స్కృతకృతయినా మోక్షము అకృతము అది కర్మసాధ్యం కాదు కర్మసాధ్యం కానీ మోక్షము కర్మసాధ్యం కానప్పుడు ఊరికే కర్మ చేస్తే ఉపయోగం ఏంటి ఇప్పుడు జైలు గోడ జైల్లో పెట్టారనుకోండి మీరు ఆ కిటుకు పట్టుకుని ఆ తాళం చెవి సంపాదించి ఆ తలుపు తాళం తీసుకుని పారిపోయే ప్రయత్నం చేయాలి కానీ బండరాతి గోడల్ని పగల కొట్టి నేను బయటపడతానంటే అవి బయటపడలేడు అవి బండరాతి గోడలు అవి అవి పగల కొట్టి పనే లేదు అలాగే కర్మ అలాంటిది ఈ కర్మ చేసి చేసి చేసి నేనేదో మోక్షాన్ని పొందిస్తాను అనుకుంటే అంత తెలివి తక్కువ తనవాలే కానీ ఇంకొకటి లేదు మోక్షానికి మీకు బేగము కావాలి ద కీ యు నీడ్ స్వనాస్తికృతకృతైన తద్విజ్ఞానార్థం స్వగురుమేవాభిగచ్చేది ఆత్మస్వరూపమును తెలివిట పక్క ఆచార్యుని వద్దకు వెళ్ళవలేను అభి అంటే ఆభిముఖి అయిన గచ్చేది ఆచార్యుడి దగ్గరికి అభిముఖీ అభిముఖభావంతో వెళ్ళాలి అంటే దట్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ లవ్ అండ్ గుడ్ విల్ ఆ దాంతో వెళ్ళాలి అంటే తప్ప జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో వెళ్ళకూడదు వినయంతో వెళ్లాల్సి ఉంటుంది అభిముఖ భావంతో వెళ్ళాలి అంటే అభిముఖ అంటే ఇలాగా వెరీ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాలి నెగిటివిటీ ఉండకూడదు నెగిటివిటీ ఉంటే ఇప్పుడు ఇంటికి కోడలు వచ్చింది అనుకోండి కోడలు కొత్త కోడలు అత్తమామల దగ్గరికి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలి వత్తకూడదు పాజిటివ్ స్పిరిట్ తోటి వెళ్ళాలి దిస్ ఇస్ మై హౌస్ అనే స్పిరిట్ తోటి వెళ్ళాలి చూద్దాం ఎలా ఉంటుందో అని డౌట్ఫుల్గా వెళ్ళకూడదు అలా వెళ్తే అది జెల్ల వద్దది ఈజంట్ ప్రాస్పర్ అలాగే ఇక్కడ కూడా గురువు వద్దకు అభిముఖీ భావంతో వెళ్ళాలి గురుమేవో అభి అనే మాటకు చెప్పాను సమిత్ పాణిహి అంటే సమిషలు పట్టుకుని వెళ్ళాలి సమిషలు అంటే నేను చాలా ఆలోచించాను దీని గురించి కొంతమంది ఏమని చెప్తారంటే పండుగ ఫలం పట్టుకెళ్ళండి గురువు గారికి ఉపయోగపడుతుందని చెప్తారు ఐఎం నాట్ షూర్ అబౌట్ ఇట్ గురువు గారికి సమిధిలో ఆయనకు ఉపయోగపడతాయని సమిధులు పట్టుకెళ్ళారు అని చెప్తే చెప్పచ్చు మరి భాష్యకారులు ఏం చెప్పాలో కూడా చూద్దాము మనం చదివాం కూడా తెలియదు అంటే సమిధలో ఆయనకు ఉపయోగపడతాయి కాబట్టి వీడు పట్టుకెళ్ళాడు అని అనొచ్చు లేకపోతే ఇంకొకటి ఉంది సమిధులు గురువు ఉపయోగపడడం కంటే బ్రహ్మచారికి బాగా ఎక్కువ ఉపయోగపడతాయి ఎందుకంటే హోమం చేసేప్పుడు బ్రహ్మచారికి ఓ హోమం ఉంటుందో చిన్న హోమం ఉంటుంది గురువు గృహస్థైతే ఆయనకేదో హోమం ఉంటుంది గురువు యొక్క హోమానికి సమిధుల కంటే ఆజ్యము ఇలాంటివి బ్రహ్మచారి యొక్క హోమానికి సమస్యలు ఉపయోగపడతాయి అంటే తన సమస్యలు తాను పట్టుకుని వెళ్ళేటో తన బెడ్డింగ్ అది తన పట్టుకుని వెళ్ళేటనో ఆ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది సమిత్పాణి లేకపోతే దానికి మరింత గంభీరమైన అర్థం ఉంటే ఉంటుంది కూడా కానీ గురువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉంటాడు చాలా ఇంపార్టెంట్ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి అంటే ఆయన యొక్క ఫోకస్ ఆత్మతత్వం మీద ఉండాలి అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి మామూలుగా లోకంలో గురువులు తపోనిష్ఠులు ఉంటారు తపస్సు చేస్తూ ఉంటారు ఆయన దగ్గరికి వెళితే కూడా తపస్సు చేయిస్తాడు జ్ఞానం ఉండదు తపస్సు వేరు జ్ఞానం వేరు ఇప్పుడు గాయత్రి గాయత్రి జపం చేసేటువంటి గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన కోటి గాయత్రి చేయటానికి పూనుకుని గత పదేళ్ల నుంచి వస్తున్నారు ఇంకో పదేళ్ళు పడుతుంది ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన మీ చేత ఏం చేస్తాడు మీకు కూడా గాయత్రి మంత్రం ఇచ్చి యాభై లక్షలు జయని పొలమాయిస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏం ఉపయోగం మంచివాడు మంచివాడు కాదని నేను ఉంటాను అలాగే ఈ కర్మ చేసే గురువులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఏదో పెద్ద ఫిఫ్టీన్ డేస్ యజ్ఞం ఏదో మొదలుపెట్టి ఉంటారు ఆ యజ్ఞంలో మీరు బుక్ స్టా బుక్ స్టాల్ అనో లేకపోతే వంటశాలకి వంట చెరుకు సప్లై చూడమను అనో ఇలాంటి పని ఏదో పెడతారు వాడు ఆ పని చూసుకుంటూ ఉంటారు చదువు సంజయమండదు చదువు సంజయ్ ఎందుకుంటుంది వాళ్ళు కర్మలు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే కర్మలోనే ఆ కర్మచక్రంలో తగులుకుంటారు కాబట్టి కర్మనిష్ఠుడు తపోనిష్ఠుడు వద్దకు వెళ్ళకూడదు బ్రహ్మనిష్ఠుడి దగ్గరికే వెళ్ళాలి తర్వాత ఆ బ్రహ్మనిష్ఠుడు ఎటువంటి వాడు అయి ఉండాలంటే శ్రోత్రియుడు అయి ఉండాలి శ్రోత్రియుడు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఓ వైదిక కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి వేదం వల్లించుకుని ఇంకా ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంకా ఏ సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఉపనిషత్తుల భాష్యాలు చదివేసుకుని కూర్చుని ఉన్నాడు అనుకోండి ఆయన బ్రహ్మనిష్ఠుడై ఆయన శ్రోత్రియుడు మాత్రం కాదు శ్రోత్రియ శబ్దానికి అర్థం ఏంటంటే బహువిత్ అన్నారు అన్నట్టున్న భాష్యకారులు అంటే మానవ జీవితాన్ని బాగా లోతుగా తరచి చూచి అధ్యయనం చేసిన వాడు అయ్యి ఉన్నారు ఎందుకంటే ఇది వేదాంతము ఇట్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా పుస్తకాల్లో ఉంటే బుద్ధిలో ప్రవేశపెడతాము పాండిత్యం సంపాదిస్తే అక్కడికి అదే పురుషార్థం ఇప్పుడు వ్యాకరణం ఉందనుకోండి ఆ సూత్రాలన్నీ మీకు బాగా తెలిసి ఎప్పటికప్పుడు అన్ని సూత్రాలు స్ఫురిస్తూ ఉంటాయి అయిపోయింది మీరు యూ హ్యావ్ అకాంప్లిష్డ్ వాట్ ఆల్ నీడ్స్ టు బి అకాంప్లిష్డ్ అలాంటిది కాదు ఇది పాండిత్య ప్రధానమైనది కాదు పాండిత్యం ఉపయోగపడుతుంది బట్ దట్ ఈజ్ ఓన్లీ ఎ టూల్ నాట్ ది గోల్ ఇది జీవితం పుస్తకాన్ని చదివే స్థాయికి రావాల్సి ఉంటుంది ఆయన గురువు కూడా జీవితం పుస్తకాన్ని చదివినవాడు అయి ఉండాలి శ్రోత్రియుడు అంటే బహుశ్రుతుడు అంటే అనేక విషయాలను ఆయన తరచి చూచి అధ్యయనం చేసినటువంటి వాడు మానవ జీవితానికి సంబంధించిన పెహలు అనే అనేక పుటలు మానవ జీవితం అనే పుస్తకంలో ఎన్నెన్నో పుటలను చదివిన వాడై ఉంటాడు అటువంటి వాడిని గురువుని స్వీకరించినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే ఈ తత్వశాస్త్రము అంటే వేదాంతము జీవితానికి అన్వయించేటువంటి పద్ధతిలో బోధ కొనసాగుతుంది అందుకోసం శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన దగ్గరకు వెళ్ళాలి ఎంతవరకు చూసాం ఇత్యాది ఆధరు అనే చ ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాము ం హి విరక్త ప్రత్యగాత్మ విషయం విజ్ఞానం శ్రోతుం మంతుం విజ్ఞాతు సామర్థ్యముపద్య అన్యథ ఎందుకండి విరక్తి అంతర్ముఖత్వము వీటి మీద ఇంత ఫోకస్ ఎందుకు పెడుతున్నారు జ్ఞానమైన కదా మీరనేది జ్ఞానానికి కావాల్సిందేముంది ఏమిటి కావాలి ఒక నిశితమైన బుద్ధి కావాలి ఆ బుద్ధిలో కొంత ప్రేయర్ ప్రిపరేషన్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ చదువుకోవాలనుకోండి ఆ క్యాల్కులస్ చదువుకోవాలి అప్పుడు ఏం కావాలి క్యాలిక్యులస్ చదవాలి అంటే వాడి బుద్ధి కొంత సూక్ష్మమైనది అయి ఉండాలి దా ఇదే ప్రీ కండిషన్ వాడికి అసలు అరిథమెటిక్గా వాడి బుద్ధి పనికిరాదు అంటే వాడి క్యాలకులస్కి పనికిరాదు దన్ కండిషన్ వాడు అరిథమెటిక్ జామెట్రీ అంతా బాగా చదివిన ఉండాలి దరి సెకండ్ కండిషన్ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయిపోతే వాడు క్యాల్కులేస్ చదువుకోవచ్చు అలాగే వేదాంతం అనేది ఒక శాస్త్రము దాన్ని చదువుకోవడానికి కొంత సంస్కృత భాషా పరిచయం ఉండాలి సునిశ్చితమైన బుద్ధి కలిగి ఉండాలి బుద్ధిమంతుడు అయి ఉండాలి సంస్కృతం చదువుకుని ఉండాలి ఎంతో గొప్ప గొప్ప వ్యాకరణం కూడా వచ్చి ఉండాలి అని పెట్టి సరిపడుతుంది దట్ ఈస్ ది త్రీ కండిషన్ అంతేగాని బహిర్ముఖత్వం ఉండకూడదు అంతర్ముఖుడు ఉండాలి విరక్తుడై ఉండాలి వయస్సో వయస్వ ఎందుకంటే లోకల్లో మనకు అనేక మంది కనపడతారు కొంతమంది విరక్తులు ఉంటారు వాళ్ళకి జిజ్ఞాస ఉండదు అసలు జిజ్ఞాస ఉండనే ఉండదు చాలా విరక్తిగా మాత్రం బతికేస్తారు కొంతమందికి విరక్తి ఉండదు జిజ్ఞాస ఉండదు జిజ్ఞాస ఉంటుంది విరక్తు ఉండదు సంసారంలో చాలా తీవ్రమైనటువంటి అభిరుచిని కలిగి ఉంటారు కానీ తెలుసుకోవాలి వేదాంతం ఏం చెప్తోంది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగి ఉంటారు మనకి రెండు రకాలుగా కనపడతారు కానీ ఇక్కడ ఏం ఏమంటున్నారు వాడు విరక్తుడైన వాడికి మాత్రమే ఈ జిజ్ఞాస పనికొస్తుంది కాబట్టి విరక్తి జిజ్ఞాస రెండు కూడా సమపాలనలో నిండా ఉండాలి అని కండిషన్ పెట్టారు అలా ఎందుకు పెట్టారు కండిషను అని అనే ప్రశ్న ఉదయిస్తుంది సహజంగా అందుకోసం హీ బికాజ్ ఎందుచేతనంటే ఆ కండిషన్ అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఏం విరక్తస్య ఈ పైన చెప్పిన విధముగా ఎవడు విరక్తుడై ఉంటాడో వాడికి మాత్రమేపద్య ఆ శక్తి సంభవమగును సాత ఉండాలి సమర్థుడవ్వాలి ఆ సమర్థత వస్తుంది ఎప్పుడు విరక్తి ఉన్నవాడికి మాత్రమే ఈ సమర్థత వచ్చు దేనికి సమర్థత తెలుసునండి శ్రోతం మంతుం విజ్ఞాపించ శ్రవణ మనన నిధిధ్యాసనములను చేయుటకు సమర్థత ఇప్పుడు మెడిటేషన్ కావాలని అనుకుంటారు చాలామంది దే వాంట్టు డూ మెడిటేషన్ బట్ దక్క చేయలేకపోతారు కారణం ఏంటంటే జనులకు ఆలోచనల ప్రవాహములో జీవించటానికి అలవాటు పడుతుంటారు సంకల్ప ప్రవాహంలోనే జీవిస్తూ నిద్ర లేచినది మొదలు మళ్లీ తిరిగి రాత్రి పది గంటలకు నిద్రపోయే వరకు అలా సంకల్పాలతోటే జీవిస్తూ ఉంటారు వేర్ అస్టమ టు థింకింగ్ ది డోంట్ నో వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ థింకింగ్ విథౌట్ థింకింగ్ అనే లైఫ్ అనేది ఒకటి ఉన్నది ది డోంట్ ఈవెన్ నో దాట్ కాబట్టి వాళ్ళు మెడిటేషన్ మెడిటేషన్ అంటే ద ఎండింగ్ ఆఫ్ థింకింగ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్ అంచేతనే వీళ్ళు థింకింగ్ని ఎండ్ చేయలేరు అంచేతనే వాళ్ళు ఏం చేస్తారంటే they entertain meditations in which some more thinking is there alante meditations entertain chestar there are such meditations but konela untay ante ante uhajinithamaina meditations ante alaga mirela kurchondi kurchune you see there is a blue colored flame here boddu daggara blue colored flame unnadi ante unda blue colored flame unda podutukura emi leduga aka you think like that అండ్ దెన్ ఈ ఫ్లేమ్ పైకి వస్తుంది ఇదంతా థింకింగ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద వరల్డ్ థింగ్స్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ సమ్ మూమెంట్ విత్ ఇన్ ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ థాట్ ఓన్లీ కంటిన్యూస్గా ఇంకా కొంత నయం దెర్ ఈ సమ్ థింకింగ్ దెర్ ఈజ్ వన్ మోర్ మెడిటేషన్ నేను ఒకసారి చూసి కళ్ళు తిరిగినంత పని అయింది నాకు ఇలా కూర్చో ఇప్పుడు నేను ఇక్కడ భూలోకంలో ఇప్పుడు నేను మహాపుణ్యాన్ని నారాయణ నామాన్ని బాగా జపించి మహాపుణ్యాన్ని సంపాదించి ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాను విడిచిపెట్టి ఇప్పుడు నేను ఆ నంద సునందులు మొదలైనటువంటి పార్షదులు చూపించినటువంటి ఆ అర్చిరాజి మార్గం గుండా అదిగో వైష్ణవ లోకాన్ని చేరుకున్నాను దానికి పెద్ద తలుపులు గలవు ఇలా దిస్ ఈజ్ నేను పూర్తి బికాజ్ ఐ రెండు వన్ టు స్పెండ్ మోర్ టైం ఆనెట్ అదేమవుతుందంటే ఆ విష్ణువుని కలిసి విష్ణువుని కొద్దిగా కౌగులించుకుని మళ్ళీ ఇంకా టైం వైష్ణవ్లో కానీ ఫైనల్గా రావడానికి ఇంకా టైం రాలేదు కాబట్టి మళ్ళీ వాపస్ వచ్చేసి మళ్ళీ దేహంలో ప్రవేశిస్తాడు ఇది మెడిటేషన్ టెన్ మినిట్స్ మెడిటేషన్ ఆర్ హాఫ్ అవర్ మెడిటేషన్ ఇది ఇది ఏమిటిది ఇట్ ఎండింగ్ ఆఫ్ థాట్ ఆర్ జస్ట్ గివింగ్ ఎ న్యూ డైరెక్షన్ టు ది థాట్ ఇలాగుంటాయి మెడిటేషన్స్ దట్ ఈజ్ నాట్ ద రియల్ మెడిటేషన్ అడ్జస్ట్ యూ కెన్ సే దట్ ఈస్ ది ఫౌండ ప్రిపరేషన్ ఫర్ ది రియల్ మెడిటేషన్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది సో ది పాయింట్ ఈజ్ యూ హ్యావ్ టు చూజ్ మెడిటేషన్ అంటే ఆ థాట్స్ యొక్క ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలగాలి థాట్స్ ప్రవాహానికి అడ్డుకట్ట ఎప్పుడు వేయగలుగుతాడు వాడు స్వతహాగా విరక్తుడే ఉంటాడు స్వతహాగా విరక్తుడు కాకపోతే థాట్స్ని ఆపలేడువాడు ఆ థాట్స్ అలా పోతూ ఉంటాయి అంచేతనే మనం జనాలను చూడండి సెల్ ఫోన్ పెట్టుకుని రోజంతా దాంట్లో మాట్లాడితే ఒక అర్థమని చేస్తారు రోడ్డు దాటేపుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి హీ సు కాట్ ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థాట్స్ అని రోడ్డు దాటడానికి ఎంత టైం పడుతుంది థర్టీ సెకండ్స్ పడుతుంది ఆ థర్టీ సెకండ్స్ థాట్ లేకుండా వాడు ఉండలేదు హీ కెనాట్ బీ వితౌట్ థింకింగ్ ఫర్ థర్టీ సెకండ్స్ అని రోడ్డు దాటుతుండగా మాట్లాడుతుంట నేను ఒక ఆయన అని పొడుం పిలుస్తూ ఉండేవాడు మోటార్ సైకిల్ నడుపుతూ ఉండగా పొడిని పేల్చాలనిపించేది అప్పుడు జాగ్రత్తగా ఓ చేతితో పట్టుకుని అలా వెళ్తూనే పొడన తీసి అది ఎలా పట్టుకుని ఈ చేతితోటి ఆ బాధ ఓది పట్టుకుని ఓపెన్ చేసి కొద్దిగా పొడుని తీసుకుని మళ్ళీ మూత పెట్టి ఇది లోపల పెట్టి ఈ పొడాన్ని పీల్చి అంతా ఒక చేతితోటి నడుస్తూ పొడుం పిలిచేవాడు ఈజ్ టు డూ లైక్ దాట్ నేను అన్నాను కాదండి మీరు ఎంతసేపు అన్నదర్ టెన్ మినిట్స్ యూ విల్ రీచ్ ది ప్లేస్ అక్కడ స్టాండ్ వేసి హైగా పిలిచొచ్చు కదా కాదయా ఈ లోపల కావాలి కదా దట్ ఈస్ హౌ ఈ సెల్ ఫోన్ వాళ్ళు దే ఆర్ వెరీ సినిసర్ వాడు ఏం చేస్తాడంటే వెళ్ళిన తర్వాత మాట్లాడచ్చు కదా పది నిమిషాల తర్వాత హీ కెన్ హాస్ వెల్ టాక్ హీ హ్యాస్ టు టాక్ బిఫోర్ రీచింగ్ ది డెస్టినేషన్ ఆ పది నిమిషాలు కూడా హీ కెనాట్ డిలే అందుకోసం ఏం చేస్తాడు ఆ మోటార్ సైకిల్ అలా నడుపుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడిస్తూ ఉంటాడు లుక్ అట్ దీస్ పీపుల్ why they are like why why they are like that they are like that because they cannot stop thinking why because they are deeply worldly people chaala lootu ga samsara lo unnaru anartha so atuvanti vadiki atmaswaroopamunu gurinchi shravanam chesi mananam chesi nedu dhyasanam chese enduku tagina shakti undadu మరి ఎవరికి ఉంటుంది సంసారముందు విరక్తి గలవాడికి మాత్రమే అటువంటి శక్తి ఉంటుంది శ్రవణం చేయాలి దేన్ని శ్రవణం చేయాలి వీళ్ళందరూ పురాణం శ్రవణం చేస్తారు నో పురాణ శ్రవణం కాదు ప్రత్యేకాత్మక విషయం విజ్ఞానం శ్రోతుంది అది శ్రవణం చేయాలి పురాణం శ్రవణం చేయడం పురాణం చదువుకోవచ్చు ఇప్పుడు మేము భాగవతం రామాయణం ఇవన్నీ మేము దీంట్లో శ్రవణం చేయాలి ఇప్పుడు షేక్స్పియర్ ఉందనుకోండి శ్రవణం ఏం చేస్తారు చదివేసుకోవడమే ఏదో డిగ్రీలో పాఠం చెప్పినప్పుడు ఒక నాటకం పాఠం చెప్తారు మిగిలింద మనం చదివేసుకోవడమే ఆ భాష భిన్నంగా ఉంటుంది కొంచెం అలవాటు ఆ భాషకి కొంచెం అవసరమైతే నోట్స్లో ఉంటాయి వాటి సహాయం తీసుకుని చదివేసుకుంటే సరిపడుతుంది ఇప్పుడు వెంకటేశ్వర మహాత్మ్యం స్కాంద పురాణ అంతర్గతం ఉందనుకోండి దాంట్లో సత్యనారాయణ కథ ఒకటి చెప్పేది మనం వినేది ఏమి ఉంటుంది చదివేసుకుంటే అయిపోతుంది ఎవరికి వాళ్ళు చదివేసుకోవాలి అంటే సంస్కృత శ్లోకం మాకు తెలియదు కదా ఈ రోజుల్లో సత్యనారాయణ కథ సంస్కృత శ్లోకం వాళ్ళు చెప్పట్లేదు శ్లోకం చదివి చెప్పడం వాళ్ళు మానేశారు వాళ్ళు కథ చెప్పేస్తున్నారు అయిపోయిన తర్వాత ఏమిటి ఇప్పుడు పూజ అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత ఏమిటి కథ కథ ఒక వ్యాపారస్తులు ఉండేమో ఆయన ఏమో పడవలో సామాన్లు వేసుకుని అని ఇలా అయిందిగా చెప్పేస్తుంది కథ చెప్పేస్తుంది తెలుగులో శ్లోకం చదవదు కాబట్టి దానికోసం ఆయన చెప్పడం ఎందుకు మీరు వెళ్ళడం ఎందుకు అది మీరే చదువుకోవచ్చు కదా నిజానికి దేర్ఆర్ సమ్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ ఇన్ విశాఖపట్నం డిస్టిక్టు తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్లో అక్కడ సత్యనారాయణం చేస్తారు చూసారంటే కొన్ని ఫ్యామిలీస్లో పురోహితుడు స కథ చెప్పడం అది వాళ్ళ లెక్కది పురోహితుడు పూర్తి చేయించేసి ఆ పుస్తకం కావలిస్తే మీకు గౌరవిస్తాడు మీ పుస్తకం మీరు సంపాదించుకోండి పూజ అయిపోయిన తర్వాత పురోహితుడు దాన్ని పురోహితుడు వెళ్ళిపోతాడు ఆయన దగ్గర పనుంటుంది మీరు కథ చదువుకుని భోజనం చేయండి లేదా ఈవెన్ బెటర్ దెన్ దాట్ భోజనం చేసేసి కొంచెం విశ్రాంతి తీసుకుని మీరు మధ్యాహ్న సమయంలో కథ చదువుకోండి అది అలా ఉంది వీళ్ళకి వీళ్ళు కూడా పూజలో భాగంగా చేశారు కానీ అలా బ్రేక్ చేసే అలా సెపరేట్గా చేస్తారు దట్ ఈస్ అ వెరీ వాలిడ్ వే టు డూ ఇట్ దాంతో తప్ప దాని అభిప్రాయం ఏమిటంటే శ్రవణం చేయాలి అంటే ఏదో పురాణ శ్రవణం చేస్తే పని అవ్వదు ఇక్కడ ప్రత్యేకాత్మ విషయమైన జ్ఞానాన్నే విజ్ఞానాన్నే శ్రవణం చేయాలి మననం కూడా దానినే మననం చేయాలి తర్వాత నిదిధ్యాసనము కూడా ఆత్మస్వరూపానికి సంబంధించిన నిదిధ్యాసనం ఉండాలి సమ్ థింకింగ్ ఉంటుంది మెడిటేషన్లో బట్ ఆ థింకింగ్ ఎలా ఉండాలంటే ప్రాపంచిక విషయముల యొక్క థింకింగ్కి అడ్డుకట్ట వేసి అల్టిమేట్గా మనస్సుని సైలెంట్ మోడ్లోకి తీసుకుపోయేదిగా ఉండాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ది బాడీ ఐ వాచ్ ది బాడీ టు బిగిన్ విత్ దట్ ఈస్ ఆల్సో థింకింగ్ దిస్ ఈజ్ ది బాడీ ఐ ఆమ్ వాచింగ్ ఇట్ అంటే దట్ ఈజ్ థింకింగ్ బట్ సూన్ మీకు విషయం అనుభవానికి వస్తుంది అదేమిటంటే ఆ బాడీని చూసే సాక్షికి చూడబడే బాడీకి మధ్యలో థింకింగ్ ఉండదు అంటే ఏమైంది థింకింగ్ గెట్స్ రిప్లేస్డ్ బై విట్నెసింగ్ ఆ చేంజ్ వచ్చేస్తుంది దట్ ఈస్ మెడిటేషన్ వెన్ యు ఆర్ థింకింగ్ ఇట్ ఈజ్ నాట్ మెడిటేషన్ వెన్ యు ఆర్ విట్నెసింగ్ దట్ ఈస్ మెడిటేషన్ దేర్ఫాల్ ఆరంభంలో కొద్దిపాటి థింకింగ్ దట్ లీడ్స్ టు విట్నెసింగ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది మెడిటేషన్ అల్టిమేట్ గా ఇట్ షుడ్ లీడ్ టు కాబట్టి ఆ విధంగా వాడు నిధిధ్యాసనం కూడా ఆత్మవిషయకమైన నిధిధ్యాసనమే చేయాలి సో ఆ విధంగా చేయాలి అంటే వాడు పూర్తిగా విరక్తులై ఉండాలి ఇది అది మరి ఎవరికి వారు అనుభవానికి తెచ్చుకోదగ్గ విషయము మీకు సంసార విషయాలు నిండా ఉన్నప్పుడు మీకు ఈ శ్రవణమన నిధిధ్యాసనములు మీకు అసలు వంటపట్టం తర్వాత ఇంకొకటి కనపడుతుంది మీకు లోకంలో సన్యాసం తీసుకుందుకు కంగారు పడతారు తప్ప శ్రవణ మరణ నిధుధ్యాసనాల గురించే కంగారు పడరు అయ్యో మనం శ్రవణం చేయాలి మంగళం చేయాలి ఆ దృష్టి తక్కువ మనం సన్యాసం తీసేసుకోవాలని హడావి అలా ఉంటారు సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈస్ పీపుల్ హ్యావ్ టు కరెక్ట్లీ అప్రిషియేట్ దృఢమైన వైరాగ్యం లేకుండా శ్రవణ మరణ నిధిధ్యాసనములు వర్కౌట్ కావు అందుకోసమని పైన చెప్పిన మంత్రాల్లో ఆ వైరాగ్యానికి ఆ విధమైన ప్రాముఖ్యం ఇవ్వడమైనది సో సామర్థ్యం ఉపపద్యతే నన్యథ దృఢమైన విరక్తి లేనివానికి ఈ శ్రవణమనున్యాసనములకు చెందిన శక్తి సంభవమే కాకుండును ఏ తస్మా ప్రత్యమబ్రహ్మ విజ్ఞానాత్ సంసారబీజం అజ్ఞానం కామకర్మ ప్రవృత్తి కారణం నివర్త అక్కడ మీరు చూడండి ఆ వాక్యంలో మీకు స్పెల్లింగ్ మిస్టేక్ గురించి ఒక విషయం చెప్తున్నాను అంటే మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా చూడండి సంసార బీజం పక్కన అజ్ఞానం అని అక్కడ మకార పొల్లు ఉంది అజ్ఞానం పక్కన కామకర్మానుంది అక్కడ సొన్నున్నాయి కామకర్మ ప్రవృత్తి కారణం పక్కన అశేషానుంది అక్కడ మళ్ళీ మకార పొల్లు ఉంది దట్ ఈజ్ నాట్ హ్యాప్ హ్యాప్ ఏదో ఒకసారి మకారం పెట్టాడు ఓసారి అలా కాదు సుమండది అది అది సైంటిఫిక్ గా అది అదొకటి తర్వాత బ్రహ్మ విజ్ఞానా తకారం ఉంది తప్ప దకారం లేదు ఎందుకంటే పక్కన సాతోటి ఖరిచా ఉండదు సా ఉంటుంది కానీ ఎక్కడైనా ఇంకొక చోట దా వచ్చేటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను ఇగో ఇంకొంచెం కింద పేజీలో సముచ్చయవాది పూర్వపక్షము అని చూడండి అక్కడ కర్మసహితాద్ అపి జ్ఞానాద్ అనే దకారాలు ఉంటాయి మళ్ళీ ఏతత్వక్క సకారం వచ్చేప్పటికీ మళ్ళీ తకారం వచ్చేస్తుంది మీరు గమనించారా అది దీన్ని తేడా గమనించారా దీన్ని జష్వ చర్త్వ వివేకము అంటే జష్ అంటే దా చర్ అంటే త ఎక్కడ జెస్ వస్తుంది ఎక్కడ చెర్రు వస్తుంది అనే తేడా తెలిసి మీరు పెట్టాల్సి ఉంటుంది అది దిస్ కైండ్ ఆఫ్ రెగరస్ డూయింగ్ మీకు చౌకమ్మ పుస్తకాల్లో కూడా కనపడదు ఇంత రెగరస్గా ఉండదు అక్కడ కూడా అక్కడ కూడా ఏదో పెడతారు తాలు తాలు అలా పోతూ ఉంటారు చదువుకునే వాళ్ళకి సంస్కృత పండితులు చదివిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని చదువుకుంటారు అక్కడ వాడు దాపెట్టినా వీళ్ళు తాకిందుకు చదువుకుంటారు వాళ్ళ తా ఉన్నా సరే లేక సంధిలో దాగుతుందని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మామూలు మిగతా వాళ్ళకి ఇది తెలియదు అది ఇది అన్నీ పోతూ ఉంటాయి ఆ తేడా మీరు గమనిస్తారని చెప్పాను సో అయితే సపోజ్ మీరు విరక్తిని పొంది శ్రవణమనధ్యాసనములు చేశారనుకోండి ఏమవుతుంది ఏమవుతుందంటే ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞానము ఉదయిస్తుంది ఏతస్మాచ్చ ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞానా ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞానం అనే ఎక్స్ప్రెషన్ చాలా మందమైన ఎక్స్ప్రెషన్ అది బ్రహ్మ అంటే పరమాత్మ ఈ పరమాత్మ ఎక్కడున్నాడు తెలుసుకోవాలి మీరు పరమాత్మను తెలుసుకోవాలి పరమాత్మకు సేవ చేయాలి అంటే కర్మ పరమాత్మని భావన చేయాలి అంటే ఉపాసన పరమాత్మని తెలుసుకోవాలి కర్మలోనూ ఉపాసనలోనూ పరమాత్మ భిన్నంగా ఉంటాడు కానీ తెలుసుకోవడం దగ్గరికి వచ్చేప్పటికీ పరమాత్మ భిన్నంగా ఉండడు ప్రత్యేకాత్మ రూపంగా ఉంటాడు లోపల అన్నిటికంటే లోపల ఆ ఎరుక ఏది గలదో ఆ రూపంగా ఉంటాడు అది ప్రత్యేకాత్మ అంట కానీ ఇంకో రకంగా అంతరా తామా మాకు ప్రత్యేకంటే వెనక్కి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి అంటే ఇంకా అంతరా లోపలికి లోపలికి లోపలికి ఎంతవరకు తామా ఇంకా అంతకంటే లోపలికి వెళ్ళేది లేదు అనేటంత మీరు వెళ్ళినప్పుడు ఏ స్వరూపాన్ని చేరుకుంటారో దానికి ప్రత్యగాత్మ అని పేరు కాబట్టి ఆ ప్రత్యగాత్మ రూపంగా బ్రహ్మని తెలుసుకోవాలి ఇప్పుడు పసుపు విఘ్నేశ్వరుడు ఉన్నాడనుకోండి పసుపు విఘ్నేశ్వరుల విషయంలో భావన వేరు జ్ఞానము వేరు భావన ఏమిటి ఆ కోన్ షేప్ కింద చేసుకుని దీన్ని మనం బ్రహ్మ అది గణపతి అని భావన చేస్తాం అది కూడా భావన ఎంతసేపు చేస్తారు ఆ సందర్భాన్ని బట్టి ఆ పూజా సమయంలో మాత్రమే ఉంటుంది భావన పూజ అయిపోయినటువంటినే ఉద్వాసన చెప్పేస్తే భావన కూడా క్లోజ్ అయిపోతుంది భావన పూర్తి తర్వాత దాన్ని ఏం చేస్తారు మీరు తెలుసుకుంటారు ఏమని అది పసుపు ఆరోగ్యానికి మంచిది యాంటీఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి అని తెలుసుకుంటారు తెలుసుకుని తీసుకెళ్ళి పక్షల్లో కొన్ని కోరలో కొంట సాంబార్లో జ్ఞానం వెరయాజ్ ఇది గణపతి అదంతా భావన There are two different things డిఫరెంట్ థింగ్స్ కాబట్టి దేవుణ్ణి భావన చేసి చేసి తద్వారా అంతఃకరణమును శుద్ధిగా చేసుకుని జ్ఞానానికి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఆ జ్ఞానము ఏ విధంగా ఉంటుంది అంటే ప్రత్యేకాత్మ బ్రహ్మ విజ్ఞానము అంటే బ్రహ్మ అనేది అంతరతమముగా ఆత్మస్వరూపముగా ఉన్నది అని తెలుసుకుని అని సాక్షాత్కరించుకోవాలి ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందో అటువంటి జ్ఞానము వలన ఏమవుతుంది అజ్ఞానము పూర్తిగా తొలగిపోతుంది అశేషత అని వర్తీ అశేషత అని ఎందుకన్నారంటే నిద్రలు నిద్రపోయారనుకోండి నిద్రపోతే అజ్ఞానము అది బీజావస్థలోకి పోతుంది కానీ మొన్నటి పొద్దున్న మళ్ళీ బీజావస్థల నుంచి మళ్ళీ సంసారం పుట్టుకోస్తుంది అశేషత ఇప్పుడు గడ్డి కోసుకుని కొడవలతో గడ్డి కోసి వెళ్ళిపోయారనుకోండి గిడ్డంతా కోసేశారు కానీ ఒక్క వర్షం పడేప్పటికీ మళ్ళీ మొత్తం గడ్డంతస్తుంది అలా కాకుండా ఒక క్రోబార్ తీసుకుని దున్నేసి ఆ వ్రేళ్లన్నీ తీసేసి ఓ గుట్ట కింద పోసి నిప్పు పెట్టేశారు అనుకోండి ఇంకా మళ్ళీ వర్షం పడినా కూడా ఈ గడ్డి మూలం పడుతుంది అది అశేషత కాబట్టి ఈ బ్రహ్మ విజ్ఞానం వల్ల అజ్ఞానము పూర్తిగా తొలగిపోతుంది ఈ అజ్ఞానము అది చేసేటువంటి ఆ అపకారం సంసార బీజం అజ్ఞానం అజ్ఞానం సంసారానికి బీజం అజ్ఞానమే ఇప్పుడు ఒకతనం రోడ్డు ముందు నడిచి వెళ్తున్నాడు వెళ్తుంటే ఏదో సైకిల్ మీదో దేని మీద వెళ్తా వాడేదో పొరపాటుని వాడి సైకిల్ విడికి తగిలింది తగిలితే రోడ్డు రేజ్ అంటారు తగిలితే ఓ గ్రామంలో ఏమిట్రా కళ్ళు మూసిపోయా సైజ్ ఏదో పరుషంగా వీడు మాట్లాడారు మాట్లాడితే ఏదో సారీ కదా అంటే సారీ ఏంటి ఆ కళ్ళు మూసికుని నడుపుతున్నా చూడాలని వాడేదో ఇంకా వాడు రోడ్ రేజ్ సో ఒకే గ్రామంలో వాళ్ళు ఈ రోడ్ డ్రేజ్ వచ్చి మాటా మాట వచ్చింది మాటా మాట వచ్చేప్పటికీ వీడు వెళ్ళి తన మంది మార్బలో ఉన్నారు పది మంది సపోర్టర్స్ని తీసుకొచ్చి వాడిని పట్టుకుని శుభ్రంగా ఉతికేసి వెళ్ళిపోయారు ఈ రోడ్ డ్రేజ్ మూలంగా ఆ తర్వాత వాడు ఇళ్లకు ఇంటికి వెళ్ళి ఆ గాయాలంటికి కట్టులో కట్టుకున్నాడు ఈ లోపల వాడి సపోర్టర్స్ అందరూ పోగుపడి వాళ్ళు వచ్చేసి ఇరవై మంది వచ్చేసి వీళ్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కర్రలతో వాటితోటి కొట్టేసి ఇంటి మీద రాళ్లు వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మొర్నాడు వీళ్ళేమో నియర్ బై టౌన్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీడి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వాడు మళ్లీ వాడు ఎఫ్ఐఆర్ వాడు నమోదు చేశారు పోలీసులు వీడి దగ్గర వాళ్ళని చంపుచ్చుకుంటారు వాడి దగ్గర వాళ్ళని పుచ్చుకుంటారు కోర్టులో కేసు వేశారు ఆ కేసు గత పది సంవత్సరాల నుంచి నడుస్తుంది వీళ్ల పని వాళ్ళ పని ఆ కోర్టు కేసుల చుట్టూ తిరగడమే ఆఖరికి ఈ కుటుంబం ఆ కుటుంబం కూడా ఈ కోర్టు కేసుల యొక్క భారాన్ని మొయ్యలేక ఇంట్లో ఆడవాళ్ళు అయ్యా ఈ పని మానేసి మీరు ఇంటి పని చూడండి అని చెప్తే వాళ్ళ మాట కూడా పట్టించుకోక వాళ్ళు దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు పెద్ద కష్టంలో ఉన్నారు ఇప్పుడు ఈ కుటుంబము ఆ కుటుంబం కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు పదేళ్ల నుంచి ఇదే పని వాళ్ళకే అర్థమైందా మీకు అది సంసారం అంటే ఆ సంసారం ఎక్కడ బిగినైంది ఎక్కడ దిగిన నోటిది నోటి యొక్క దూరుసూతనం నుంచి బిగినాయి ఆ నోటి దూరుసూదనం ఎందుకు వచ్చింది అజ్ఞానం అంటే మీకు సంసారం అనేది ఎలా ఉంటుందో చాలా చిన్నదిగా బిగినవుతుంది బిగినయ్యి ఎలా అయితే చిన్న అంకురందడి శాఖలు ఉపశాఖలు అలా విస్తారం అయిపోతుందో అలా సంసారం జరిగిపోతుంది ప్రతివాడు కూడా పీకల దాకా ఇరుక్కుపోయి ఉంటాడు సంసారంలో పీకల దాకా అంటే వీడిని ఏం చేస్తారంటే మట్టిలో గొయ్యి తీసి పీకల దాకా కప్పి పెట్టేసి వెళ్ళిపోతారు ఇంక వాడు హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఈ సంవసారంలో అలా ఉంటారు ఇక్కడ దాకా ఇరుక్కుంటారు అంత సంసారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన అజ్ఞానం వాడు తెలుసుకుంటే ఆ క్షణమే పోతుంది ఆ సంసారంతో ఇంత పిసరు తెలుసుకుంటే నేను ఒక అమ్మగారిని చూశాను నడుదో ఆమె ఏమనుకున్నారంటే బంగారం నాకు అనవసరము అనుకున్నారు అనుకునే భర్తతో చెప్పారు నేను బంగారాన్ని త్యాగం చేసుకున్నాను అని చెప్పారు అంటే సరే చేయనే ప్రోత్సాహం చేశారు వెంటనే పసుపు కుంభం ఒకటి పట్టుకొచ్చి దాన్ని తాడేసి కట్టేసుకుని మెళ్ళ వేసుకుని ఈ బంగారపు మంగళసూత్రం తీసేవాడికి ఇచ్చేశారు ఏదో సేవా కార్యానికి ఇచ్చేశారు నూలు గాంధీగారి ఉడికిన నూలు చెవులకి చుట్టుకుని చెవులకు ఉన్నటువంటి దుద్దులు ఇచ్చేశారు చేతులకి గాజులు వేసుకుని బంగారపు కంకణాలు ఇచ్చేశారు కాళ్ళకి వెండి పట్టాలో లేకపోతే ఏదో పెట్టుకుని లేకపోతే గాంధీగారి నూలే కాలుకు చుట్టేసుకుని అవి కూడా ఇచ్చేశారు నో ఆభరణ చక్కగా బొట్టు పెట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉండేవారు వెరీ సింపుల్ హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ రిక్వైర్స్ ఇట్ ద రిక్వైర్ అని ఎఫర్ట్ జస్ట్ ఆ వివేకం ఉద్బుద్ధమైతే ఆ జ్ఞానం ఉద్బుద్ధమైతే అజ్ఞానం పోతే టోటల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది ది పర్సన్ ఇస్ టోటల్లీ ఫ్రీ మనుషులు ఎలా ఉంటారు దే ఆర్ రియల్లీ రియల్లీ కాట్ అడుసులో ఊబిలో చిక్కుకుపోయి ఉంటారు చూసారా అలాగా సంసారం అనే ఊబిలో చిక్కుకునే ఉంటారు కేవలము అజ్ఞానం అజ్ఞానం పవర్ని గుర్తుపట్టాలి అందుకోసం నేను కొంచెం విస్తారంగా చెప్తున్నాను అటువంటి అజ్ఞానము అదే సంసార బీజము తర్వాత వీడి యొక్క లైఫ్ అఫ్ యాక్టివిటీని ఈ అజ్ఞానము శాసిస్తూ ఉంటుంది శంకర్ల యొక్క సీక్వెన్స్ ఉంది మీరు వెల్ నోన్ సీక్వెన్స్ అవిద్య కామకర్మ అవిద్య అంటే అజ్ఞానం దాని నుంచి కామనలు దాని నుంచి కర్మ మొత్తం అంతా మూమెంట్ అది ప్రవృత్తి మూమెంట్ ఆఫ్ లైఫ్ సో ఈ రకమైన మూమెంట్ ఆఫ్ లైఫ్ ఏ రకమైన మూమెంటు కోరికలు కర్మలు కామా కర్మ కామ కర్మ కామ కర్మ అటువంటి మూమెంట్ ఆ లైఫ్ అటువంటి మూమెంట్కి హేతువు అజ్ఞానం కామకర్మ ప్రవృత్తి కారణం అజ్ఞానం ఆ జ్ఞానము తొలగిపోతుంది తొలగిపోతే ఇంకా కామనలు ఉండవు కామనలు లేకపోతే కర్మభారము పూర్తిగా తొలగిపోయి వాడు ఫ్రీ అయిపోతారు కాబట్టి ఇంతటి మహోపకారము ఈ జ్ఞానము వలన కలుగుతుంది అది అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి వేస్తుంది ఆ జ్ఞానము యొక్క మహిమ చెప్తున్నారు ఇప్పుడు జ్ఞానము వలన సంసారము పూర్తిగా తొలగిపోతుంది అనే దానికి ప్రమాణాన్ని చూపిస్తున్నారు ఏకత్వం అను పశ్యత అణు అనే మాటకు అర్థము శాస్త్ర ఆచార్య ఉపదేశం అను అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ వాట్ శాస్త్ర ఆచార్య ఉపదేశం అను అను అంటే పశ్చాత్ శాస్త్రము యొక్క ఉపదేశం శాస్త్రము యొక్క ఉపదేశం అనేప్పటికీ మీరు ఆచార్యుణ్ణి పక్కన పెట్టి మీరు స్వతంత్రంగా తెలుసుకోగలము అని మీకు అనిపించవచ్చు యు మే బి ఏబుల్ టు డూ దట్ ఆల్సో ఇన్ ఎ జనరల్ సెన్స్ యు మే బి ఏబుల్ టు డూ దట్ ఆల్సో కానీ మీకు అనువేన్సెస్ అంటారు ఆ సూక్ష్మమైన విషయాలు మీకు ఆచార్యుడి వల్లనే లభిస్తున్నాయి ఇప్పుడు మెడిసిన్ ఉందనుకోండి మెడిసిన్ అంటే పుస్తకాలు చదివేస్తే మీ డాక్టర్ అయిపోతాడండి పుస్తకాలు చదివిస్తే డాక్టర్ అవ్వడం ఓ డాక్టర్ దగ్గర అప్రెంటిస్గా పడు ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు వాడు ఎలా మందులు వేస్తున్నాడు పైషన్ వస్తుంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అదంతా పరిశీలన ద్వారా వాడు తెలుసుకోగలుగుతాడు ఎందుకైతే మెడిసిన్ కోర్సు అయిన వెంటనే వాడికి సర్టిఫికేట్ ఇచ్చింటికి పంపించరు నువ్వు వాడికి వైద్యం మొదలుపెట్టావు అలా పంపించరు వాడిని ఇంటర్న్షిప్ అను లేకపోతే హౌస్ సర్జన్ అనేదో పేరు పెట్టి ఓ రెండేళ్లు వాడిని అలా పడాసెట్టు పెడతారు ఆ రెండేళ్లు వాడు ఏం చేయాలంటే ఓ పెద్ద డాక్టర్ దగ్గర చాకరీ చేస్తూ ఉన్నారు ఆ పెద్ద డాక్టర్ గారు కుర్చీ చదవడం ఆయనకి కూర్చున్న చోటు తుడి చేయడం దులిపేయడం ఆయన పుస్తకాలన్నీ చోట పెట్టడం ఆయన స్టెటోస్కోప్ అన్నీ రెడీ చేసి పెట్టడం ఇలాంటివి చేయటం ఏమన్నా ఇవన్నీ చేయటానికి ఎంబీబీఎస్ పాస్ అయిన వాడేందుకు మామూలు కూలిపాడిని కూలిపాడిని పెట్టుకోవచ్చు కదా అంటే కొన్నాం వీడే చేయాలా పని వాడు చేస్తూ ఉండగా ఆయన యొక్క జీవన శైలి ఆయన పేషెంట్స్ని ట్రీట్ చేసే శైలి అన్నీ వీడికి వంట ఆ సూక్ష్మమైన అంశాలు తెలుసుకోటానికి ఆచార్యుడు అవసరము కాబట్టి ఆచార్య తర్వాత లోకంలో ఒక ప్రవృత్తి ఉంటుంది ఎందుకంటే ఆ ప్రవృత్తి వీడు ఆచార్యుడికి పాదాభివందనం చేసేసి వెళ్ళిపోతారు దీన్ని కొంతమంది మహాత్ములు ఒక వీళ్ళకి తెలిసి తెలియకుండా చేసేటువంటి ఒక ఒక కాన్స్పిరసీగా కూడా వర్ణించారు మీరు గమనించండి మీకు సంపన్న గృహస్థులు ఉంటారు ఈ సంపన్న గృహస్థులు ఏం చేస్తారంటే ఒక సన్యాసి కోసం చూస్తూ ఉంటారు వాళ్ళు సన్యాసితో వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటారు పెట్టుకుని అప్పుడప్పుడు ఆ సన్యాసిని పింటికి పిలిచి ఓ పెద్ద కూర్చోబెట్టి వెళ్లి కంచం అడుగున కాళ్ళలో కాళ్ళను వెళ్లి పళ్ళ నెలలో పెట్టి పన్నీటితోటి కాళ్ళని కరిగి అభిషేకం చేసి ఆ నీళ్లన్నీ ఎట్టిని ఆయనకు ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కొత్త ఖరీదైన వస్త్రాలు పెట్టి ఇవన్నీ చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు ఎందుకు ఇవి చేస్తారో తెలిసిన ఇవన్నీ వాళ్ళు డబ్బు పోగేయటానికి అలవాటు పడి త్యాగం అంటే ఏమిటో ఎరగరు ఆ త్యాగము కానీ త్యాగము ఎడల ఒక వాల్యూ ఉంటుంది త్యాగము ఎరుగరు కాబట్టి త్యాగము ఉన్నవాడిని మనం పూజ చేసేసి రణం పెట్టేసి వాడికి కొత్త వస్త్రాలు ఇచ్చేస్తే ఆ మన దగ్గర లేకపోయిన త్యాగము ఓ రకంగా మనకి చేజిక్కినట్టే అని వాళ్ళు అనుకుంటారు దట్ ఈస్ ధైర్ క్లవర్నెస్ కన్స్పిరసీ కాదు క్లవర్నెస్ వాళ్ళ తెలివితేటలు ఇంకీ సన్యాసులు ఏమిటి వీడెప్పుడు ఇటువంటి గృహస్థుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సన్యాసి సన్యాసం పుచ్చుకున్నప్పటి నుంచి అలా రోడ్డుకేసి చూస్తూ ఉంటాడు ఎవడు వస్తున్నాడు అని అవి వచ్చివాడు ఎవడు పాఠం ఎదురు చూస్తున్నాడు అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ ఉంటాడు ఏదో చదువుకుంటాడు వెళ్తాడు ఏమంటే ఏదో భేదవాడు వస్తున్నాడు అనుకోండి ఒక ఆశ్చర్యముచ్చుకుంటాడు ఓ పండుగ చెప్పు చూపోతాడు కానీ సంపన్నుడైన గృహస్థస్తున్నాడు అంటే సో వాడు ఏం చేస్తాడు మనకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ చేసి మనకు ఒక ఒకటి ఏర్పాటు చేసుకుంటాడు ఓ కారు మనకి తర్వాత మనకేమో ధనాన్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు కాబట్టి త్యాగం చేసిన వాడికి సంసారి కావాలి సంసారికి త్యాగం చేసిన వాడు కావాలి సంసారులు ఎవ్వళ్ళు దరిదాపులకి రారు మీరు ఛానంజ్ చేస్తే చేయండి లేకపోతే మానేయండి మీ జోలికి సంసారులు ఎవళ్ళు రారు అని మీరు డిక్లేర్ చేస్తే ఇప్పుడున్న సన్యాసంలో తొంభై మంది పారిపోతారు అక్కడి నుంచి ఒక్కడే మిగులుతడు మీకో అంటే బర్రో రాజుగారు మంత్రి మన రాజ్యంలో అందరికంటే పెద్ద సోమరిపోతా ఎవడు అని చెప్పాడు దిగుపెచ్చబట్టాడు నిరూపించబట్టే అప్పుడు మంత్రి చెప్తాడు దానికి మరి కొంత ఫిల్టరింగ్ సిస్టమ్ పెట్టాలి ఆ సోమరు పోతికి వరల్డ్ బెస్ట్ సోమరపోత అవార్డు ఇస్తారనమాట అప్పుడేలాగా అప్పుడు మంత్రి గారు ఒక ప్రసాదం ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి అక్కడ వంటశాల ఏర్పాటు చేసి సోమరిపోతులు ఇక్కడ ఉండవచ్చును అని ప్రకటించాడు ప్రకటిస్తే ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనుల్లో సోమరులు ఊరికే తిని కూర్చోవడమే వాళ్ళు ఇంకేం పని చేయకూడదు తిని కూర్చుని ఉండాలంటే అలా అందరూ రారు నిజంగా సోమరిపోతులలో వాళ్ళే వస్తారు ఈ సోమరులు వెయ్యి మంది వచ్చారు వాళ్ళందరూ భోజనాలు చేయడం పడుకుని నిద్రపోతారు ఇలాగ ఒక కొద్ది రోజులు ఈ సోమరు కొంతమంది వెళ్ళిపోయారు మా వల్ల కాదు గోమూరి అని వెళ్ళిపోయారు అసలైన శిశలైన సోమరు పోతులు ఒక ఐదు వందల మంది మిగిలేరు ఇంకా వీళ్ళని వీళ్ళు వెళ్ళరు వాళ్ళకూడ ఉంటారు అప్పుడు ఓ రోజు మంత్రి గారు ఏం చేశారంటే తలుపులన్నీ రాత్రి నిద్రపోతూ ఉంటారు కదా చుట్టూ తలుపులన్నీ బిగించేసి ఆ ఇంటికి నిప్పు పెట్టారు నిప్పు పెడితే ఆ మంటలకి పొగకి లేచి పరిగెత్తేసి ఐదు వందల మందిలో నాలుగు మంది గోడలో దూకేసి పారి పారిపోయారు ఓరు బాబు ఒక నలుగురు మాత్రం ఉన్నారు వీళ్ళు ఏమిటి ఆ గదులు అంటుకుపోతున్నాయి మన గెది దాకా వచ్చినప్పుడు చూద్దాంలే అని అక్కడే పడుకుని ఉన్నారు ఈ లోపల ఆ మంటలు వేళ్ల గది దాకా కూడా వచ్చాయి వస్తే వాళ్ళవే ఇద్దరు పారిపోయారు ఇంకో ఇద్దరు మిగులున్నారు వాడు బాగా పొగ వస్తుందిరా అరే వేడి బాగా తగులుతుంది అటు కొంచెం జరుగు అని వాడు వీణంటాడు అంటే వాడిని అంటాడు ఇప్పుడు నాకు జరగడానికి కూడా చికాగ్ బద్ధకంగా ఉంది నా సోమరదనం నువ్వే జరుపు అని వాడాడు అక్కడ అంటే అప్పుడు వాడు వాళ్ళు లేచి వీడిని బాగా జరిపి అటు నుంచి వేడి తగ్గిన తర్వాత మళ్ళీ వాడు పక్కన వాళ్తాడు అప్పుడు మంత్రి అబ్జర్వ్ చేసి సరే నువ్వు సోమరే కదరా అని వాడిని కూడా పంపించేసి ఇంకా వాడు మిగిలి వాడు అసలైన సోమరి కోట సంసారులు ఎవళ్ళు ఇంకా ఈ త్యాగాన్ని గుర్తించరు వాళ్ళు రారు వాళ్ళు దండాలు పెట్టరు దక్షిణలు ఇవ్వరు సేవలు చేయరు టిఫిన్లు పెట్టరు భోజనాలు పెట్టరు ఏమీ పెట్టరు ఎవళ్ళు ఇంకెంతమంది సన్యాసులు మీ తంటాలు మీరు పగండి అని కనుక సమాజం డిక్లేర్ చేస్తే వందకి మంది సన్యాసులు అవతలిపోతారు ఒక్కడ మిగిలి ఉంటాయి ఇది ఎందుకు చెప్పాను కథ నేను అంటే అంటే ఆచార్యుడిని పూజలు చేసేసి పాద పూజలు చేసేసి దండాలు పెట్టేసి మనం మోక్షాన్ని పొందేస్తాము జ్ఞానం అక్కర్లేదు ఉపదేశం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అనేటువంటి ఒక భయంకరమైన జ్ఞానం సమాజంలో ఉంటుంది మీకు సమాజం అంతటా అలాగే కనపడతారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుసో తెలియకో హైపోక్రా సమాజంలో హైపోక్రసీ చాలా ఉంటుంది చాలా హైపోక్రసీ ఉంటుంది ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఇదంతా ఎందుకు చెప్పానంటే శాస్త్ర ఆచార్య ఉపదేశాలు ఉంటుంది కదా దాంట్లో మీరు శాస్త్రానే మాట తీసేసి ఆచార్యుని ఒక్కడినే పెట్టేసుకుని ఆయనకి పూజలు పాద పూజలు చేసేసి మోక్షాన్ని పొందేద్దామనేటువంటి ఈ రకమైన క్లవర్నెస్ ఏదైతే ఉందో అది పనికి రాదు కాబట్టి శాస్త్రం ఉండాలి ఆచార్యులు ఉండాలి అట్లీస్ట్ బిగిన్ విత్ అప్పుడు ఆ ఉపదేశమును పొందినట్లయితే వాడు తన స్వరూపాన్ని ఎప్పుడైతే సాక్షాత్కరించుకుంటాడో అప్పుడేమవుతుంది అనుపశ్యక అటువంటి వానికి ఏమవుతుంది కోమోహ కో శోక తత్ర అంటే తస్మిన్ జ్ఞానకాలే ఆ జ్ఞానకాలమునందు వానికి మోహమనగానేమి శోకమనగానేమి అంటే వానికి మోహము లేదు శోకము ఓకే కాబట్టి ఆత్మజ్ఞానము వలన శోకమోహములు తొలగిపోవును అంటే సంసారమే తొలగిపోవును తర్వాత శోకమాత్మవి ఇది కూడా మీరు గమనించదగ్గదే ఈ చాందోక్యోపనిషత్తుల నుంచి వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ కాంటెక్స్ట్ అది నారదుడు శరత్ కుమారుడి దగ్గరికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు నారదుడు సుశోచ ఆయనకి దుఃఖిస్తాం ఆయనకి దుఃఖంగా ఉండేది ఏమిటి దుఃఖం ఏమిటో విష్ణువు అష్టమను పౌడుతో ఉండేవాడు ఇటు తిరుగుతూ ఉండేవాడు వేణు ఒకటి వాయించుకుంటూ విసుగేసేది విసుగు దుఃఖము కొంత ఒక అసంతృప్తి ఉండేది ఏమండి ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయేవాడు అప్పుడు విన్నాడు ఏమని దీని శోకము శోకము అంటే భోరు భోరుమని ఏడిస్తేనే శోకం ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు ఉన్నాడంటే అది కూడా శోకమే అటు దీని పేరే శోకము అసంతృప్తి ఒక వెలితి ఏదో చెప్పరాని దుఃఖము ఇది ఉంటుంది ఇది ఈ శోకము ఈ శోకం ఎప్పుడు పోతుంది అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు పోతుంది అని విన్నాడు భగవద్ృషేభ్య అంటాడు వెళ్ళి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి మీ పెద్దలు చెప్తుండగా నేను ఇలా విన్నాను భగవద్ృషేభ్య అశ్రుణవం అనేదో ఉంది మీ వంటి వారు చెప్పినాగా విన్నాను ఏమని తరతి శోక మాత్మైతే ఆత్మస్వరూపము తెలుసున్నవాడు శోక శోకమనే సముద్రమును దాటివేస్తాడు మీరు అనొచ్చు సముద్రం అనే మాట అక్కడ లేదు కదా అంటే అక్కడ ఆచార్యులు ఏమన్నారంటే తరతి అని ఉందంటే దాన్ని సముద్రం మాట మీరు పెట్టుకోవచ్చు అని చెప్పారు అనే మాట ఉన్నప్పుడు అదితో మురిక్కల వనో సముద్రం అనో ఏదో ఒకటి అక్కడ కాబట్టి అని కోరి కోరితే అప్పుడు సనత్కుమారుడు అంటాడు నువ్వేం చదివేవో చెప్పు ఆ పై మాట నేను బోధిస్తాను అసలు నీ బయోడేటా ఏమిటో విప్పు అని అడుగుతాడు అడిగితే అప్పుడు నారదుడు లిస్ట్ ఇస్తాడండి ఆ లిస్టు మీరు చూసి తిరాలి ఋగ్వేదో ఎదురువేద సామవేదహ అధర్వణవేద అని అంటాడు నువ్వు శిక్షాకల్పకల్పం వ్యాకరణం జ్యోతిషం ఛంద అనిరురుక్తం అని ఆరు పాడేస్తాడు తర్కశాస్త్రం మీమాంసా శాస్త్రం వ్యాకరణ శాస్త్రం అంటే ఓ నాలుగు శాస్త్రాలు పడేస్తాయి తర్వాత ఇంకా నాట్య శాస్త్రం భూత విద్య క్షత్ర విద్య క్షత్రవిద్య అంటే క్షత్రియులకి ప్రిపరేషన్కి కావాల్సిన విద్య నక్షత్ర విద్య అంటే నక్షత్రాలు వాటి గురించి అని ఈ రకంగా పెద్ద లిస్టు చెప్తాడు ఆ లిస్టులో జియాలజీ పెడతాడు ఎక్కడైతే ప్రెషర్ స్టోన్స్ ఎలా దొరుకుతాయి వాటర్ ఎక్కడుందో ఎలా పట్టుకోవాలి అది కూడా తెలుసా అది కూడా దొరుకుతున్నాడు ఆయన ఇవన్నీ చెప్తాడు ఇదంతా చెప్పాక ఇదంతా చెప్పి ఆయాసం వచ్చి అవుతాడు అయితే అప్పుడు సమత్ కుమారుడు అంటాడు ఒక్కటే మాట అంటాడు ఆయన నామైవైత్ ఏతత్ నీవు చెప్పే నీళ్ళు ఇష్టంత నామైవా అది కేవలము నామము మాత్రమే నామానికి తోడుగా రూపం ఉంటుంది ఏదో ఓ నామము రూపము మీకు నక్షత్రాల గురించి అన్నీ తెలిసిందనుకోండి ఇవై అశ్విని అది హరణి అని అలా తెలిసిందనుకోండి అంటే మీకేం తెలిసిందో తెలుసిన తత్వం ఏమీ తెలియలేదు తత్వం బ్రహ్మ ఎలాగో తెలియలేదు కానీ నామాలన్నీ తెలిసాయి ఈ ఈ రూపానికి ఈ నామము ఈ రూపానికి నామము అశ్విని అంటే కూడా తెలుసునండి అక్కడ ఐదో ఆరో నక్షత్రాలు ఉంటాయి అవి గుర్రవాకారంగా ఉంటాయి గుర్రవాకారం అక్కడ ఉండదు మీ మనస్సులో ఉంటుంది అలా చూసి వాటిని ఏదైనా గుర్రంలాగా ఉంది చూడరా అది తోక ఇది కాళ్ళు అంటే ఆ అవును కరెక్టే అది తోక ఇవి రెండో ఏమిటి కాళ్ళు ముందు కాళ్ళు ఓహో ముందు కాళ్ళు మరి వెనక్కాళ్ళు ఇవి ఇగో ఇవి వెనక్కాళ్ళు మరి మెడ ఇగో అది మెడ తల అది తల అది గుర్రం అని వీడు చెప్తాడు వాడికి వాడు చూసి గుర్రమే అని వీడు అంటాడు ఇది నా ఇది రూపం కాబట్టి గుర్రం రూపం కూడా అక్కడేం లేదు వీడి బుర్రలో ఉంది అక్కడ గుర్రం లేదు ఏమీ లేదు కాబట్టి అశ్విని అన్నది ఇట్స్ ఎ నేమ్ Corresponding to a shape which has nothing, nothing to do with the reality. There is no reality in which we can't understand. There is no reality. Namai vaitata. Janta nama. Namanda pindana. Very interesting. Modern art. Modern art means God is in the modern art. There is a piece of art. The art of art is a piece of art. అంటే వాడు చెప్తాడు ఇట్ దిస్ ఈజ్ రెక్టాంగులర్ సిమెట్రీ ఇమాజిన్ బై ది పెయింటర్ ఇనే ఇనే సర్రియల్ అట్మాస్ఫియర్ అనేది చెప్తాడు అంటే విను వైత్య నావై తప్ప ఇంకేమీ ఉండదు సో ఈ సంసారం అలా ఉంటుంది ఈ విద్యలన్నీ అలాంటివి న్యూమరాలాజికల్ మిరకిల్స్ అంటాడు ఏమిటి న్యూమరాలజీలో మిరకిల్స్ ఏ అంత కూడా వ్యామోహం తప్పింటే ఉంది అప్పుడు చూడు ఈ విద్యలన్నీ కూడా అవిద్యలే ఆత్మవిద్య ఒక్కటే విద్య దానివల్లనే మానవుడు శోకాన్ని అని బోధిస్తాడు అదే ఆ బ్యాక్గ్రౌండ్ తరది శోకమాత్మవిద్యం తర్వాత భిద్యతే హృదయ గ్రంథి క్షిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ఇదిశ్రుతిభ్యూడండి తస్మిన్ దృష్టే ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అది ఎటువంటిది కారణమో అదే కార్యమో అదే ఇప్పుడు మనస్సును వెలిగించే ఎరుక అదియే మనస్సు అదియే మనస్సు అదే ఇంద్రియమో అదే ఇంద్రియమూ అదే విషయము అదే సో ఆ విధంగా కారణము అదియే కార్యము పరా అవరా ఇప్పుడు బంగ ఈ నెక్లెస్ అనేది అదే ఈ నెక్లెస్ యొక్క మూలధాతువు అదే అన్నట్టుగా కారణమో అదే కార్యమో అదే ఇప్పుడు నెక్లెస్ చూపించి ఏమంటే బంగారం యొక్క కార్యం చూపించమన్నారు ఇగో చూడు ఇగో నెక్లెస్ ఈ కార్యమునకు మూలమునందు కారణాన్ని చూపించమంటే అప్పుడేం చూపించారు అదే చూపిస్తారు కాబట్టి మళ్ళీ దానికోసం ఇంకెక్కడికైనా వెళ్ళాలా అక్కడ అదే చూపిస్తారు అలాగే ఆత్మయే కారణము ఆత్మయే కార్యము పరావరే ఇంకా ఏదైనా అర్థం కూడా ఉండచ్చు ఉండకంలో చూడాలి సో అటువంటి పరమాత్మతత్వమును వీడు తెలియగా తస్మిన్ దృష్టే జ్ఞాతే అంటే మీ నాకు తెలిసిపోయిందంటాడు బుద్ధి ఎందు తెలియడం తెలియడమే కాదు తన స్వరూప స్వరూపముగా అనుభవానికి తెచ్చుకోవాలి దృష్టము అంటే కంటితో చూసినట్టుగా తెలియాలి అంటే ఇంకా సందేహం అనేది లేకుండా అలాగే డే లైట్ లాగా తెలియాలని అర్థం తస్మిన్ దృష్టే పరావలే ఊరికే పాండిత్య ప్రకర్షణగా బుద్ధి దాచిపెడితే సరిపడదు పుస్తకంలో ఉండడానికి బదులు బుద్ధి ఉంటే సరిపడదు అనుభవానికి వచ్చి ఉండాలి తస్మిన్ దృష్టే పరావలే అప్పుడేమవుతుంది హృదయములో ఉండే ముడి విడిపోతుంది హృదయంలో ముడు ఒకటి ఉంటుంది ముడి అది ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది వెళ్ళి ఏమని నాకు ఇది లేదు అది లేదు నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను అక్కడ తప్పు చేశాను అక్కడ లాభాన్ని పో పోగొట్టుకున్నాను అంటూ ఏదో ముడితో బాధపడుతూ ఉంటాడు ఆ ముడులన్నీ విడిపోతాయి డౌట్లు ఉంటాయి శంకరులు ఏమన్నారంటే సంసారులకు డౌట్లు అన్నీ తీరిపోవడంతో ఏమీ ఉండదు అని చెప్పారు ఇప్పుడు చీకటి గురించి డౌట్లు ఏమంటే చీకటి ఉన్నట్టనట్ట అది ఉండి లేనిదియా లేక ఉన్నదియా పూర్తిగా ఉన్నదియా పూర్తిగా లేనిదియా అంటూ ఈ రకంగా దాని మీద మీరు పది సంవత్సరాలు రీసెర్చ్ చేసి కూడా దాని గురించి ఇదమిత్తంగా మీరేమీ తేల్స లేరు చీకటి గురించే అలా ఉంటుంది ఈ సంసారం కాబట్టి అన్ని రకముల సంశయములు తొలగిపోతాయి చిద్యంతే సర్వ సంశయా ఇక కర్మలు కర్మలు కర్మఫలములు అనేటువంటి ఈ చక్కర్ ఈ చక్రం ఉన్నది చూసారా అది పూర్తిగా క్షయమైపోతుంది ఆత్మస్వరూప సాక్షాత్కారము చేత ఇత్యాది శృతి కాబట్టి విరక్తి విరక్తి వలన శ్రవణ వలన విధుధ్యాసనములకు కావలసిన సామర్థ్యము దానిని బట్టి ఆత్మజ్ఞానము దానిని సంసారము పూర్తిగా తొలగిపోవుట అనే వ్యవస్థ చేసి పెట్టారు అయితే ఈ పని జ్ఞానం వల్లనే ఎందుకవుతుంది కర్మతో కలిపి దీన్ని చేసుకోవచ్చు కదా అని సముచ్చయవాది యొక్క పూర్వపక్షం వస్తోంది అసలు సముచ్చయవాదము ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి వాళ్ళ హృదయంలో మాట పెట్టుకుంటారు పైకి ఒకటి చెప్తారు అలా ఉంటుంది ఒకప్పుడు ఆ ఆ అంశములను జాగ్రత్తగా పరిశీలించి సముచ్చయవాది యొక్క వాడి యొక్క ప్రెమిస్ వాడు చెప్పదలుచుకున్న ప్రతిపాదనని అర్థం చేసుకుని దానిని తిరస్కరించుట అనే ఒక చిన్న పని మిగులు ఉన్నది దాన్ని పూర్తి చేస్తే మంత్రంలోకి వెళ్ళవచ్చు ఓకే అది మళ్లీ క్లాస్ నుంచి మొదలుపెడదాం ఓం పూర్ణమద